పేజ్ నంబర్ పన్నెండు నిన్న జరిగిన విషయంలో నాలుగు టిప్పణులు ఉన్నాయి ముప్పై ఆరో చూడండి వేదాంతం అంటే ఏమిటి చెప్తున్నాడు వేదాంతం నామో ఉపనిషత్ ప్రమాణం తదుపకారిని శారీరకాలు సూత్రాలు అని అని మనకు సదానంద మునీంద్రుల వారు వేదాంత సారంలో చెప్పారు అదే విషయాన్ని ఇక్కడ మనకు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ముప్పై ఆరో ద్వారా చెప్తూ ఉన్నాడు వేద కా అంత భాగ రూపు జ ఉపనిషత్ కిం వేద కా అంత కహ నిర్ణయ జిస్ విషయ హూత్ర భాష రూప ఉత్తర మీమాసా శాస్త్రో వేదాంత కహ్య వాక్య కహియ పద సముదాయ వేదాంత వాక్యం కదా మీద వాక్యం అంటే పద సముదాయం వర్ణ సముదాయము పదమైతే పద సముదాయము వాక్యం అనబడుతుంది వాక్య సముదాయము గ్రంథం అయితే ఏ వాక్యాలు అంటే వేదాంత వాక్యాలు వేదాంతం అంటే ఏమిటి ఆ శబ్దంలోనే ఉన్నది వేద అంత వేదాంత వేదం యొక్క అంత్య భాగం వేదం యొక్క చివరి భాగంలో చెప్పినటువంటి బ్రాహ్మణములు సంహితలు ఉపనిషత్తులు ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఉందో అది వేదాంతం వేదం యొక్క చివరి భాగం అని చెప్పినటువంటిది లేదా అంతమనగా నిర్ణయం కూడా అర్థం నిశ్చయము లేదా నిర్ణయము అర్థం వేదం యొక్క నిర్ణీతమైనటువంటి అర్థం ఏదైతే ఉందో అది వేదాంతం వేదం యొక్క నిర్ణీత అర్థము తాత్పర్యభూతమైనటువంటి అర్థం ఏది అంటే జీవ భ్రమల యొక్క ఏకత్వం అదే వేదాంతం ఇట్లా రెండు విధాలుగా వేదముల యొక్క అంత్యభాగములు ఏవో అవి వేదాంతములు అంటే ఉపనిషత్తులు వేదాంతం నామో ఉపనిషత్తు లేదా వేదం యొక్క అంత్యభాగములైనటువంటి ఉపనిషత్తుల్లో వేదం యొక్క తాత్పర్య నిశ్చయం ఏదైతే చెప్పబడిందో నిర్ణీత అర్థం ఏదైతే చెప్పబడిందో అది వేదాంతం ఆ వేదాంతాన్ని ప్రతిపాదించేటువంటి ఉపనిషత్తులు కావచ్చు లేదా ఉపనిషత్తులకు వ్యతిరిక్తంగా పోకుండా కేవలం ఉపనిషత్తులను అనుసరించి ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాలు మాత్రమే అంటే నిర్ణీత అర్థాన్ని ప్రతిపాదించేటువంటి జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదించేటువంటి శారీరక సూత్రం దానికే ఉత్తర మీమాంస అంటారు వేదాంత సూత్రములు అంటారు వేదాంత శాస్త్రం కూడా అంటారు న్యాయప్రస్థానం అని కూడా అంటారు ఈ బ్రహ్మ సూత్రాలు అంటే ఉపనిషత్తులు కానీ ఉపనిషత్తులను అనుసరించి చెప్పబడినటువంటి శారీరక సూత్రాలు ఉత్తర మీమాంస బ్రహ్మసూత్రాలు కానీ ఇంకా భగవద్గీత అని అండి ఇంకా అనేకమైన ప్రకరణ గ్రంథాలు కూడా తీసుకోవచ్చు వివేక చూడమ్మని ఆత్మబోధ వేదాంత పంచదశి ఇత్యాదు అయితే ప్రకరణ గ్రంథాల్లో వేదాంతమే చెప్పబడింది కానీ ఏకదేశాన్ని తీసుకొని చెప్పబడింది శాస్త్రైక దేశ సంబద్ధం శాస్త్రకార్యాంతరే స్థితం ఆహు ప్రకరణం నామ గ్రంథభేదం విపశ్చిత అని ప్రకరణం యొక్క లక్షణము పరాశర ఉపపురాణంలో చెప్పబడింది ఈనకేన ప్రకారమైన ఉపనిషత్తులు కానీ ఉపనిషత్తులను అనుసరించినటువంటి బ్రహ్మ సూత్రాలు భగవద్గీత ఇతర ప్రకరణ గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా వేదాంత గ్రంథాలు అని చెప్పబడతాయి అందులో ఏమో చెప్పబడింది అంటే నిర్ణీతమైనటువంటి అర్థము చెప్పబడింది ఏమిటి అది అంటే జీవబ్రహ్మల యొక్క ఏకత్వం ఆ జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదించేటువంటి వాక్యాలు వేదాంత వాక్యాలు అవి తత్వమస్యాది మహావాక్యాలు అని తెలుసుకోవాలి ఇక్కడ వేదాంత వాక్యాలంటే తత్వశాది మహావాక్యాలు ఇక ముప్పై ఏడవ టిప్పణం ఉన్నది ప్రమాణ అనే శబ్దం మీద ఉంది ప్రమాణం దేనికంటారు ప్రమా జ్ఞానక జో కరన్ సో ప్రమాణిక అయ్యే ప్రమా ప్రమా అంటే యథార్థ జ్ఞానం ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకున్నట యథార్థముగా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకున్నట యథార్థ జ్ఞానం అనబడుతుంది ఆ యథార్థ జ్ఞానంకే ప్రమా అని కూడా అంటారు యథార్థం కాకుండా అంటే ఉన్న వస్తువులు ఉన్నట్లుగా తెలుసుకోకుండా విపరీతంగా తెలుసుకుంటే అది భ్రాంతి జ్ఞానం అవుతుంది అప్రమ అవుతుంది ప్రమాణజన్యం ఏది ఉంటుందో అది ప్రమ ప్రమాణము చేత కలిగినటువంటి జ్ఞానము ప్రమ అనబడుతుంది అప్రమాణ శబ్దంలో మనం వృత్తి రత్నంలో తెలుసుకున్నాము యథార్థం ఉంటుంది ఆ యథార్థం ఉదాహరణకు స్మృతి ఉంది ఆ స్మృతి జ్ఞానము ప్రమాణజన్యం కాదు సంస్కారజన్యం ఉంటుంది అయితే పూర్వానుభవము యథార్థం ఉంటే తత్ సంస్కార జన్యమైనటువంటి స్మృతి కూడా యథార్థమే ఉంటుంది అయినా కానీ అప్రమ ఉండదు ఎందుకంటే ప్రమాణజన్యం కాదు అట్లే పూర్వానుభూత వస్తువు మిథ్యా వస్తువు ఉంది తత్ సంస్కార జన్య కూడా కలుగుతుంది అది అది కూడా స్మృతి అది కూడా అప్రమే కానీ ఆ యథార్థ అప్రమ ఇట్లా ఇదంతా వృత్తిరత్న వల్ల మీరంతా వింటూ వచ్చారు అయితే యథార్థ జ్ఞానం ప్రమా అంటారు ఆ ప్రమా జ్ఞానానికి ఏది కరుణము అంటే సాధనం ఉంటుందో అది ప్రమాణం అనబడుతుంది ఉదాహరణకు ఆయం ఘటహ అనే జ్ఞానం అయింది ఎదురుగా ఇది ఘటం ఉన్నది అనే జ్ఞానం అయ్యింది ఇది యథార్థమా ఆ తెలుసుకుంటున్నాం కదా ఘటం ఉన్నది అని తెలుసుకుంటున్నాం ఈ ప్రమా జ్ఞానం ఈ ప్రమా జ్ఞానానికి కరణం ఎవరైనా అంటే నేత్రమైంది నేత్రము ఆ జ్ఞానానికి సాధనమైంది నేత్రము కరణమైంది ఆ ఘటము విషయము ఆ ప్రమాణజన్య జ్ఞానానికి విషయము ప్రమేయం అనబడుతుంది ఆ ఘటానికి సంబంధించిన జ్ఞానము ప్రమా ఆ జ్ఞానం ఎవరికి కలిగిందో అతడు ప్రమాత అనబడతాడు ప్రమాత ప్రమాణము ప్రమేయము కాబట్టి ప్రమా జ్ఞానానికి ఏది విషయము अभी प्रमेयन बड़ी आ प्रमेयक ज्ञाम देश द्वारा कलो अभी प्रमाण वेद प्रतिपात मोक्षा पदार्थन का यथार्थ अभव रूप जो शादी प्रमा ताका कूप जो उपनिष् रूप शब्द सो प्रमाण शब्द का अर्थ इकड़ा वेदात प्रमाण ने शब्दा अर्थमी मन వేదాంత వాక్యాలే ప్రమాణం ఎట్ల ప్రమాణము అంటే వేదాంత వాక్యాలను మనం చక్కగా విచారించినట్లయితే శ్రవణము మననము నిధి ధ్యాసనము ఇత్యాదులు చేసినట్లయితే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది అయితే ఈ జ్ఞానము మరియు తద్వారా కలిగేటువంటి మోక్షము ఇత్యాది పదార్థాల యొక్క అనుభవ రూప ఏదైతే బ్రహ్మ ఉంటుందో ఇది ఎట్లా కలిగింది శబ్దముల ద్వారా కలిగింది వేదాంత వాక్యాలు శబ్ద రూపమే కదా ఆ శబ్దం ద్వారా కలిగింది కాబట్టి దానికి శాబ్ది ప్రమ అంటారు ప్రత్యక్ష ప్రమాణముల చేత కలిగితే ప్రత్యక్ష ప్రమ అంటారు అనుమాన ప్రమాణం చేత కలిగితే అనుమతి ప్రమ అంటారు శబ్ద ప్రమాణం చేత కలిగితే శాబ్ది ప్రమ అంటారు ఆ శాబ్ది ప్రమ అంటే యథార్థ అనుభవ రూపం యథార్థ అనుభవకు ప్రమా కహియే ఇట్లా మనం లక్షణం చేస్తూ వచ్చాం కదా నృత్య రత్నాలలో అంటే యథార్థ అనుభవమే ప్రమా. ఆ ప్రమకు ఏది సాధనము అది ప్రమాణం ఏది సాధనమైంది ఆ యథార్థ అనుభవ రూప శాబ్ది ప్రమకు అంటే కర్ణరూపు ఉపనిషద్ రూప శబ్దం ఉపనిషద్ రూప శబ్దమే కరణమైంది అదే ప్రమాణ శబ్దానికి అర్థం అంటే ఉపనిషత్తులే ఇక్కడ మనకు ప్రమాణము తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్య వ్యవస్థతో శాస్త్రమే ప్రమాణం ఏమిటి అంటే మనకు వేదం అందులో ముఖ్యంగా ఉపనిషత్తులే మనకు ప్రమాణం తాకే స్వరూపమే జో ఉక్త ప్రకారక సంశయం హోవే సో ప్రమాణగత సంశయ ప్రమాణగత సంశయమని చెప్పుకోవడానికి ప్రమాణం అంటే ఏమి మొదలు తెలుసుకోవాలి ఉపనిషత్తులే ప్రమాణం ప్రమాణగత అంటే ఆ ప్రమాణాల పట్ల ఉన్నటువంటి సంశయము ప్రమాణగత సంశయం అనబడుతుంది ప్రమాణం ఏది ఉపనిషత్తు లేదా ఉపనిషత్తులో ఉన్నటువంటి వేదాంత వాక్యాలు ప్రమాణములు వాటి పట్ల సంశయం అంటే ఈ వేదాంత వాక్యాలు జీవబ్రహ్మల యొక్క అభేదమును ప్రతిపాదిస్తాయా లేదా భేదమును ప్రతిపాదిస్తాయా అని ఏ సంశయం ఉందో దానికి ప్రమాణగత సంశయం అంటారు విచార కారికేదేఖీయతో జతనే ప్రమేయగత సంశయకే భేద శాస్త్ర విషయక హే హై ఉతనేహి ప్రమాణగత సంశయకే భేద సిద్ధు అవే ప్రమాణము ద్వారా తెలియబడేది ఎవరు ప్రమేయం మరి శాస్త్రంలో ఏవేవి ప్రమేయగత సంశయములుగా చెప్పబడ్డాయో అవన్నీ కూడా ప్రమాణగత సంశయాలుగా చెప్పుకోవచ్చు ఎందుకు ప్రమాణం చేతనే కలిగేది ప్రమేయం కాబట్టి ప్రమేయంలో సంశయం ఉంటే ప్రమాణంలో కూడా సంశయం ఉన్నట్టే కాబట్టి ఎన్ని ఎన్ని ప్రమేయగత సంశయ భేదాలు చెప్పబడ్డాయో శాస్త్రంలో అవన్నీ కూడా ప్రమాణగత సంశయ భేదాలుగా సిద్ధమవుతాయి ఎందుకంటే ప్రమాణాల ద్వారానే కదా ప్రమేయం తెలియబడుతుంది ప్రమేయం పట్ల సంశయం ఉంది ప్రమాణం పట్ల కూడా సంశయం ఉంది అయితే ప్రమాణము ప్రమేయము అని కొత్తగా చెప్పుకోవడం ఎందుకు అని మనకు ఆ జ్ఞానం ఎట్లా కలుగుతుంది ఆ ప్రక్రియ విచారణ చేసినప్పుడు ప్రమాత ప్రమాణము ప్రమేయము అని ఏ విధంగా విభజన చేసి తెలుసుకోవడం జరుగుతుంది కానీ ప్రమేయగత సంశయాలే ప్రమాణగత సంశయాలుగా చెప్పుకోవచ్చు తర్వాత ఐసే ప్రమేయమే సంధే హోవే సో మనసే దూరీ హోవే అని మూలంలో ఉంది ఐసే ఐసాకయే నిస్య ఆది లేకే అనేక ఆకారు వాళ్ళ ప్రమేహత సంశయ అంటే జీవభ్రమల యొక్క అభేదం సత్యమా భేదం సత్యమా అని ప్రమేయం పట్ల సంశయము ఇది ప్రమేయత సంశయం ఇవి మొదలుకొని ఇంకా అనేకం కూడా ప్రమేయత సంశయాలు ఉన్నాయి ఎందుకంటే ప్రమేయాలు కేవలం ముఖ్యంగా జీవభ్రమల యొక్క అభేదం ఇది మనకు ప్రమేయం అయినా కాని ఆ జీవ బ్రహ్మల యొక్క ఆ భేద రూపమైనటువంటి ప్రమేయమును మనము తెలుసుకున్నట్లయితే తద్వారా మోక్షము అది కూడా ప్రమేయమే ఎందుకు మోక్షము వేరే బ్రహ్మము వేరే కాదు కదా బ్రహ్మమన్నా మోక్షమన్నా ఒకటి బ్రహ్మ వ్యతిరేక్త మోక్షం లేదు బ్రహ్మమున ఉన్నది తెలుసుకోవడమే మోక్షం కదా మరి బ్రహ్మం మోక్షము అంటే వేరా ఇట్లా ఆ మోక్షం కూడా ప్రమేయంలోనే వస్తుంది प्रमेयता संशय के अनेक भेद हमने पंचदशी के भाषा टीका विषय तथा बाल टीका विषय लिखे प्रमेयगत संशया अनेक उतारे अत्रा श्री पंडित पीतांबर जी वति देश अवी इकट्ठा अवकाश लेकिन मैं इधर केना पंचदश भाषा टीका శ్రీ విద్యారణ్య గురుదేవులు రాసినటువంటి పంచదర్శి దానికి భాషలో హిందీ భాషలో శ్రీ పండిత్ ప్రీతాంబర్జీ వారు టీకా రాశాడు అందులో మేము ఈ ప్రమేయగత సమస్యల గురించి విస్తార వర్ణన చేశాము ఇంతేకాకుండా మేము స్వయంగా రాసినటువంటి గ్రంథము వేదాంత బాలబోధం అనేది ఒకటి ఉంది అది మీరు కూడా చింతన కదా ఆ బాలబోధానికి నేను టీకా రాశాను స్వయంగా అంటే దోహబద్ధంగా బాలబోధమైన గ్రంథం రాశాడు ఆ దోహలకు తానే స్వయంగా టీకా రాశాడు ఆ టీకాలో మేము ఈ ప్రమేయాల గురించి ఆ ప్రమేయగత సమస్యల గురించి విస్తారంగా రాసాము మీరు అపేక్ష ఉంటే చూసుకోండి నూట నుండి నలభై మూడవ పాన్ నంబరు ఇక ముప్పై తొమ్మిదవ టిప్పణము వా తాకే సాధన ప్రమాణకరి జాన్యోగ్యుజ మోక్ష ఆధిక పదార్థం సో ఇహా ప్రమేయ సో మోక్షం కూడా ప్రమేయంలోనే వస్తుంది ఎందుకు బ్రహ్మమే మనకు వేదాంతాలకు ప్రమేయము తాత్పర్య విషయము ఆ బ్రహ్మం యొక్క చేత ఉండిపోవడమే అహం బ్రహ్మాస్మి బ్రహ్మ అహమస్మి అని అంటూ బ్రహ్మం ఆ బ్రాహ్మీ స్థితి లోపల ఉండడం ఏంటనే నివృత్తి పరమానంద రూప ప్రాప్తి ఏది ఆ బ్రహ్మమే మోక్షం ఒకటి మోక్షం అన్న బ్రహ్మం అన్నా అనే చెప్పుకోవాలి ఇంకా అనేకమైనటువంటి మోక్షానికి సాధనాలను కూడా ప్రమేయములుగానే చెప్పబడి ఉంది అదంతా విస్తారంగా మేము వేదాంత బాలబోధన టీకాలు చెప్పాము లేదా వేదాంత పంచదశి భాషా గ్రంథంలో చూడండి భాషా టీకాలు ఇక నలభైవ పనము అది విప్రజయ్ అనే దాని మీద ఉంది చూడండి ఇహా విపర్య శబ్ద అపభ్రంశ రూపు విప్రజయ్ శబ్దు లిఖాలి కొన్ని కొన్ని సంస్కృత శబ్దాలను మనం తెలుగులో లేదా ఇతర హిందీ ఆది సంస్కృతం కంటే బాహ్యమైనటువంటి ఏ భాషలు ఉన్నాయో వాటిలో చెప్పుకునేటప్పుడు కొన్ని అపభ్రంశాలు అవుతాయి అక్షరాలు శబ్దాలు అవి భాషలు నడుస్తాయి కానీ సంస్కృతంలో అవి తప్పుగానే పరిగణించబడతాయి సంస్కృతంలో మాత్రం యథార్థంగా ఉచ్చారణ చేయవలసి ఉంటుంది భాషలో నడుస్తుంది అయితే విపర్య్ అనేటువంటి శబ్దం సంస్కృత శబ్దము దాన్ని హిందీలో విప్రజై అంటారు ఇట్లాంటి అపభ్రంశ శబ్దాలు చాలా ఉంటాయి భాషలో దైవము అని మనం చెప్పుకుంటాము ఆ దైవము అనేది తెలుగులో దయ్యమైంది ఈ విధంగా మారుద శబ్దాలు అట్లా చాలా శబ్దాలు ఉన్నాయి సరే ఇప్పుడు ఇరవైవ అంకం చూడండి అవాంతర వాక్యుకు పరోక్ష జ్ఞానికి మహావాక్యుకు అపరోక్ష జ్ఞానికి హేతుత వేదాంత వాక్యాలే మనకు ప్రమాణములు అని చెప్పుకుంటూ వచ్చాం కదా అయితే ఆ ప్రమాణ రూప వేదాంత వాక్యాలలో కూడా ఇంత భేదముంది అవాంతర వాక్యములని మరియు మహావాక్యములు అని ఉంటాయి వాటి గురించి చెప్తాడు ఇప్పుడు జ్ఞానికే సాక్షాత్ సాధన్ శ్రోత్ర సంబంధి వేదాంత వాక్యే వేదాంత వాక్యాలు ఉపనిషత్తుల్లో ఉంటాయి ఉంటే మనకేమో జ్ఞానం కలుగుతుందా మోక్షం కలుగుతుందా ఎప్పుడు కలుగుతుంది మనకు జ్ఞానము అంటే మన శ్రోత్రేంద్రియంతో ఆ మహావాక్యాలు శ్రీ గురుదేవుని యొక్క ముఖార బిందం నుండి ఉచ్చరింపబడినప్పుడు మన శ్రోత్రేంద్రియంతో సంబంధం అప్పుడు మనకు ఆ శబ్దం యొక్క జ్ఞానం ఆ వాక్యాల యొక్క జ్ఞానం అందుకని వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞానానికి సాక్షాత్ సాధనాలు ఉన్నాయి కానీ ఎప్పుడూ శ్రోత్రేంద్రియంతో సంబంధమైనప్పుడు అందుకని శ్రోత్ర సంబంధి వేదాంత వాక్య జ్ఞానానికి సాక్షాత్ సాధనాలు ఉన్నాయి అయితే స్వ వేదాంత వాక్యం దో ప్రకారకే ఆ వేదాంత వాక్యాలు కూడా రెండు ప్రకారాలు ఉన్నాయి ఏక అవాంతర వాక్యే ఏ మహావాక్యే ఒకటి అవాంతర వాక్యము రెండవది మహావాక్యం అంటారు అవాంతర వాక్యం అంటే ఏమిటి మహావాక్యం అంటే ఏమిటి అంటే రక్షణ చేస్తున్నాడు పరమాత్మకే అత జీవుకే స్వరూపుక బోధకు జో వాక్య సో అవాంతర వాక్యం కయ్యే పరమాత్మ యొక్క స్వరూపమును చెప్పేవి వాక్యాలు ఉన్నాయి జీవుని యొక్క స్వరూపాన్ని చెప్పేవి వాక్యాలు ఉన్నాయి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విజ్ఞానమానందం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి విజానాథ్ అని అంటూ కేవలం బ్రహ్మం యొక్క స్వరూపము చెప్పినటువంటి వాక్యాలున్నాయి బ్రహ్మం ఎట్లా ఉంటుంది అంటే సత్తు చిత్తు ఆనందము ద్వేషకాల వస్తు పరిచ్ఛ రహితము అని ఈ విధంగా బ్రహ్మం యొక్క స్వరూపాన్ని మాత్రం బోధించినటువంటి వాక్యాలున్నాయి ఆ బ్రహ్మమే నీవు అని జీవుని యొక్క స్వరూపం చేత అభేదాన్ని చెప్పేటి వాక్యాలు కావాలి కేవలం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మం యొక్క స్వరూప లక్షణం అంతనే చెప్పింది ఉండదు కాబట్టి కేవలం పరమాత్మ యొక్క స్వరూపాన్ని మాత్రమే బోధించే వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి అవాంతర వాక్యాలను పడతాయి అట్లే ఏ సోహృదంతర జ్యోతి పురుష కేవలం జీవుని యొక్క స్వరూపాన్ని మాత్రమే బోధించేటువంటి వాక్యాలు ఇవి కూడా అవాంతర వాక్యాలుగానే చెప్తారు జీవుని యొక్క స్వరూపమును మాత్రము కానీ బ్రహ్మం యొక్క స్వరూపమును మాత్రము కానీ చెప్పేటువంటి వాక్యాలు అవాంతర వాక్యాలు మాత్రము అని ఎందుకు చెప్తున్నాము అంటే జీవ బ్రహ్మ యొక్క అభేదాన్ని చెప్పడంలే అందులో కేవల జీవుని యొక్క స్వరూపన్ని చెప్పి కృతార్థం అయిపోతాయి ఆ వాక్యాలు లేదా బ్రహ్మం స్వరూపాన్ని మాత్రం చెప్పి కృతార్థమైపోతాయి అంతేగాని అభేదాన్ని చెప్పవు అందుకని కేవల స్వరూప బోధక వాక్యాలు అవాంతర వాక్యాలు అవి జీవస్వరూపం కావచ్చు ఈశ్వర స్వరూపం కావచ్చు కేవల స్వరూప బోధక వాక్యాలు అవంతర వాక్యాలు అట్లే జీవ పరమాత్మకి ఏకతా బోధక వాక్యం మహావాక్యకయ్యే ఇక జీవుడు పరమాత్మ భిన్నులు మరేమనగా ఇద్దరు ఒక్కరే తత్ త్వం అసి అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తదేవ బ్రహ్మ త్వంవిద్ధి అని ఈ విధంగా జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదించే వాక్యాలు ఇవి మహావాక్యాలు అనపడతాయి మహావాక్యాలు అంటే ఇంత చాలా పొడుగుగా ఉంటాయని అనుకోకండి జీవబ్రహ్మల యొక్క ఐక్యమును బోధించే వాక్యాలు మహావాక్యాలన పడతాయి అట్లాంటి వాక్యాలు ఏవి తత్వం వచ్చేది మహావాక్యాలు అవాంతర వాక్యసే పరోక్ష జ్ఞానం ఓవే అవాంతర వాక్యం చేత ఏమవుతుందనంటే పరోక్ష జ్ఞానమే అవుతుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్తు చత్తు ఆనందము దేశకాల వస్తు పరిచ్ఛేదము ఇటువంటిది బ్రహ్మము అని ఆ వాక్యం చెప్పింది ఆ వాక్యం ద్వారా మనకేం కలుగు జ్ఞానం కలుగుతుంది అని అంటే ఇట్లాంటి బ్రహ్మ ఉంటుంది అనేదే కలుగుతుంది కానీ ఆ బ్రహ్మం నేను అని కలగదు కదా అంటే ఇది కేవలం పరోక్ష జ్ఞానమే అయ్యింది అపరోక్ష జ్ఞానం కాదు అట్లే ఏ యశో హృద్యంతరజ్యోతి పురుష జీవస్వరూప బోధక వాక్యం చేత కూడా పరోక్ష జ్ఞానమే అవుతుంది ఎందుకంటే తాను స్వయంగా బ్రహ్మరూపుడు కదా మరి నేను జ్యోతి స్వరూపాన్ని స్వయం ప్రకాశ అని తెలుసుకున్నాడు అంతేగాని నేను బ్రహ్మం చేత అభిన్నును అని మాత్రము తెలుసుకోలేదు కాబట్టి ఇది పాక్షికంగానే తెలుసుకున్నాడు పూర్ణంగా బ్రహ్మస్వరూపాన్ని తాను తెలుసుకోలేదు కాబట్టి ఇది కూడా పరోక్ష రీతిగానే చెప్పాలి ఇది కూడా పరోక్ష జ్ఞానమే మహావాక్యసే అపరోక్ష జ్ఞానం బోధే ఎప్పుడైతే మహావాక్య ప్రయోగం చేస్తామో అప్పుడు అపరోక్ష జ్ఞానం అవుతుంది బ్రహ్మం చేత అభిన్నమైనటువంటి తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు ఇది అపరోక్ష జ్ఞానముగా వ్యవహరింపబడుతుంది కాబట్టి ఎల్లప్పుడూ కూడా అవాంతర వాక్యాల చేత పరోక్ష జ్ఞానమే అవుతుంది అపరోక్ష జ్ఞానం ఎన్నటికీ కలగదు మహావాక్యం చేత అపరోక్షానం కలుగుతుంది పరోక్ష జ్ఞానం కలగదు ఇది నియమం అన్నమాట అయితే ఈ మహావాక్యం చేత పరోక్ష జ్ఞానం కలుగుతుందా అపరోక్ష జ్ఞానం కలుగుతుందా అనేది బాగా చర్చ ఉన్నది వేదాంతుల లోపలనే అదంతా ఇప్పుడు ముంగట గ్రంథకర్త స్వయంగా చెప్తాడు ఇప్పుడు ఇంతనే తెలుసుకోండి అవాంతర వాక్యం చేత పరోక్ష జ్ఞానం అవుతుంది మహావాక్యం చేత అపరోక్షానం అవుతుంది బ్రహ్మ హే ఇ జ్ఞానకు పరోక్ష జ్ఞానకయ్యే హే ఇలా సచిదానంద బ్రహ్మ హే ఐష జ్ఞానకు పరోక్ష జ్ఞానకయ్యే హే విచార చంద్రోదయంలో తెలుసుకుంటూ వచ్చాము సచ్చిదానంద బ్రహ్మం ఉంది ఇంత మాత్రం తెలుసు తెలుసుకున్నాడు కానీ ఆ బ్రహ్మం నేనని తెలుసుకోలేదు కాబట్టి ఇది పరోక్ష జ్ఞానమే ఇక బ్రహ్మ మహం ఇసు జ్ఞానకు అపరోక్ష జ్ఞానం అయ్యాయి బ్రహ్మమును నేనే అయి ఉన్నాను అనేటువంటి జ్ఞానం ఇది అపరోక్ష జ్ఞానం బ్రహ్మము నేనే అనేసరికి బ్రహ్మం పరోక్షం కాలేదు కదా ఇప్పుడు తానే కాబట్టి అపరోక్ష జ్ఞానం తెలుసుకోవాలి తమ్ బ్రహ్మ ఐసా ఆచారి నే ఆచార్యనే కియా జో వాక్యం త్వం బ్రహ్మ నీవు పరబ్రహ్మ స్వరూపుడవు తత్వసి నాసి త్వం సంసారి అని ఈ విధంగా చెప్పాడు నాయన నువ్వు సంసారివి జీవుడవు కాదురా నువ్వు తత్వసి ఆ పరబ్రహ్మవే ఉన్నావు అని ఈ విధంగా పరబ్రహ్మమును శ్రోతాపురుషుని యొక్క స్వరూపం చేత అభిన్నంగా ఎప్పుడైతే గురుదేవుడు మహావాక్యాలను ప్రయోగం చేస్తాడో అప్పుడు కాక శ్రోతాకే కర్ణస్ సంబంధం గురుదేవుని యొక్క శ్రీముఖం ద్వారా ఎప్పుడైతే తత్వ మహావాక్యాల యొక్క ఉచ్చారణ అవుతుందో ఆ ఉచ్చరింపబడినటువంటి వాక్యము శ్రోతా పురుషుని యొక్క కర్ణము చేత చివికి శ్రోత్రేంద్రియంతో సంబంధం అవుతుండగానే మై బ్రహ్మ ఐసా పురుష జ్ఞానం శ్రోతకు ఉదేహ్ ఎప్పుడైతే శ్రోత్రేంద్రియం చేస సంబంధం అవుతుందో అప్పుడు ఆ శబ్ద జ్ఞానం అవుతుంది అయితే ఇంకా కొంచెం విచారం చేసినట్లయితే కేవలం శ్రోత్రముతో సంబంధమైనంత మాత్రం చేతనే జ్ఞానం కలగదు ఎందుకనంటే అన్యత్రమ్మ నా అభూవం నా హమస్రవసం అంటాము ఒక్కోసారి ఇప్పుడు ఉంటాడు ఆ చెప్పిన శబ్దము అది తరంగాల మాదిరిగా వస్తూ వస్తూ ఈ శ్రోతపురుషుని యొక్క స్తోత్రేంద్రయం చేత సంబంధం కూడా అవుతుంది కానీ వాని మనసు శ్రోతేంద్రియంతో సంబంధం లేకుంటే ఆ శబ్దజ్ఞానం కలగదు ఇంత కూడా సూక్ష్మంగా విచారం చేయాలి మనస్సు శ్రోతేంద్రియంతో సంబంధపడి ఉన్నప్పుడు ఆ వాక్యం శ్రోతేంద్రియంతో సంబంధం అయితే అప్పుడు శబ్దజ్ఞానం అవుతుంది కాబట్టి శ్రీగురుదేవుని యొక్క ముఖార విందం ద్వారా తమ మహావాక్యాల యొక్క ఉచ్చారణ అయినప్పుడు ఆ ఉచ్చరింపబడినటువంటి ఆ వాక్యము అంటే ఆ శబ్దము ఈ శ్రోతా పురుషుని యొక్క ముముక్షు యొక్క శ్రోత సంబంధమైనప్పుడు ఆ శబ్ద జ్ఞానము అవుతుంది ఏమని తత్వం అసి త్వం బ్రహ్మ అని ఈ విధంగా ఉచ్ఛరించినప్పుడు జ్ఞానం ఎట్ల అవుతుంది అహం బ్రహ్మాస్మి మై బ్రహ్మ ఐసా అపరోక్ష జ్ఞానం శ్రోతాకు ఓహే ఈ విధంగా అపరోక్ష జ్ఞానం శ్రోతా పురుషునికి అవుతుంది ఆరు శ్రోతకే కర్ణిసే వాక్యక సంబంధం హువే వినా జ్ఞాన హువే నహి శ్రోత పురుషుల యొక్క కర్ణము చేత అంటే శ్రోతేంద్రియం చేత శబ్దం సంబంధం కాకుండా అతనికి శబ్ద జ్ఞానము కలగదు అపరోక్ష జ్ఞానము కలగదు శబ్దము శ్రోతీంధ్రియంతో సంబంధం లేకుండా జ్ఞానం కలగదు గురుదేవుడు శబ్దాన్ని ఉచ్చరించకుండా జ్ఞానం కలగదు శ్రోత పురుషం చేత శబ్దము ఆ ఇంద్రియంతో తో సంబంధం అయినప్పటికీ కూడా ఆ తో మనసు కూడా సంబంధపడి ఉండాలి ఇవన్నీ సహకార సాధనాలు ఉన్నాయి కాబట్టి మొత్తం మీద శ్రోత్రేంద్రియంతో సంబంధం కాకుండా శబ్ద జ్ఞానము కలగదు అయితే శ్రోత్ర సంబంధి వాక్యే జ్ఞానక హేతుహే అందుకని శ్రోత్ర సంబంధమైనటువంటి వాక్యమే జ్ఞానానికి హేతు శ్రోత్ర సంబంధి అవాంతర వాక్యం పరోక్ష జ్ఞానక హేతుహే శబ్దం శ్రోత్రంతో సంబంధమైనప్పుడు తప్పనిసరిగా జ్ఞానం అవుతుంది కానీ ఆ వాక్యం ఎట్ల ప్రయోగం చేస్తే అట్లే జ్ఞానం అవుతుంది శబ్దకాయ స్వభావే దిశ రూపిసే శబ్దకా బోధన ఓవే హై ఉషి రూపిసే శబ్దకా జ్ఞానం ఓవే హే ఈ నియమహే ఎదురుగా దశమ పురుషుడు ఉన్నప్పటికీ దశమ అస్థి అని ఈ విధంగా శబ్దప్రయోగం చేసినప్పుడు ఆ దశముడు ఎవడో కాదో స్వయము వాడే ఉన్నాడు అయినా గాని దశముడు ఉన్నాడు అనే శబ్దప్రయోగం చేస్తే దశముడు ఎక్కడూ ఉన్నాడు అని పరోక్ష జ్ఞానమే అవుతుంది కానీ దశముని నేననే జ్ఞానం కలగదు కానీ ఆప్త పురుషుడు దశ మహాత్వమసి అని అంటూ బెత్తంతో మీద ఒక దెబ్బ వేసి నీవే దశముడవు అని ఎప్పుడైతే శబ్దప్రయోగం చేస్తాడో అప్పుడు దశమోహం అని ఆ పరోక్ష జ్ఞానం కలుగుతుంది అందుకని శబ్దం యొక్క స్వభావం ఇట్లా ఉంటుంది ఆ శబ్దాన్ని మనం ఎట్లా ప్రయోగం చేస్తే అట్లనే జ్ఞానం అవుతుంది తత్వం అసి ఆ పరబ్రహ్మమే నీవై ఉన్నావు అని ఏ విధంగా శ్రోతా పురుషుని యొక్క చేత అభేదంగా శబ్ద ప్రయోగం చేసినట్లయితే ఆ భేద జ్ఞానం అవుతుంది అపరోక్ష జ్ఞానం అవుతుంది కేవలం సత్యం జ్ఞానం అనంతరం బ్రహ్మ లేదా యేసో హృదయంతరజ్యోతి పురుష అంటూ స్వరూపమాత్ర బోధక వాక్య ప్రయోగం చేసినట్లయితే పరోక్ష జ్ఞానమే అవుతుంది ఏనకేన ప్రకారమేనా పరోక్ష జ్ఞానం కానీ అపరోక్ష జ్ఞానం కానీ శ్రోత పురుషుల యొక్క కర్ణము చె చెవితో సంబంధపడినప్పుడే శబ్ద జ్ఞానము అవుతుంది పరోక్ష జ్ఞానం కావచ్చు లేదా అపరోక్ష జ్ఞానం కావచ్చు శ్రోత్ర సంబంధి మహావాక్య అపరోక్ష జ్ఞానక హేతు శ్రోత్ర సంబంధి అవంతర వాక్యం ఏమో పరోక్ష జ్ఞానానికి హేతు అవుతుంది శ్రోత్ర సంబంధి మహావాక్యం అయితే అపరోక్ష జ్ఞానానికి హేతు అవుతుంది మహావాక్యసే సర్వకు అపరోక్షి జ్ఞానం ఓవే హే పరోక్ష నహి హోతా ఇక్కడ వచ్చింది వివాదం సంప్రదాయులు అంటే శంకరాచార్యులు గాని సర్వజ్ఞత్వ మనేంద్రుల గాని వివరణాచారు గాని వీళ్ళందరూ కూడా మహావాక్యము చేత అంటే ఆ మహావాక్యము శ్రోత పురుషుని యొక్క చెవితో కర్ణంతో శ్రోతేంద్రియంతో సంబంధం అయితే తప్పనిసరిగా అపరోక్ష జ్ఞానమే అయ్యి అని సంప్రదాయాలు అంటారు మహావాక్యం చేత తప్పనిసరిగా అపరోక్ష జ్ఞానమే కలుగుతుంది అని అంటారు ఇక సురేశ్వరాచార్యులు గాని మరియు శ్రీ విద్యారణ్య గురుదేవులు గాని అంటారు మహావాక్యం ఉచ్చారణ చేసినంత మాత్రాన అపరోక్ష జ్ఞానం కలగదు శ్రవణ మనన నిధిధ్యాసన రూప విచారము చేత అపరోక్షానం కలుగుతుంది అని వీళ్ళు అంటారు ఏకదీశి అంటారు వీళ్లకు సిద్ధాంతానికి అంటే సంప్రదాయానికి కొంచెం అధికంగా చెప్పారు కాబట్టి వీళ్ళకు ఏకదేశి అని పేరు పెట్టినారు నిష్కర్మ సిద్ధికార సురేశ్వరాచారులు వేదాంత పంచదశీకార శ్రీ విద్యారణ్య గురుదేవులు మరియు ఆధునిక వేదాంతి శ్రీ ధర్మరాజా వేదాంత పరిభాషాకారులు వీళ్ళందరికీ ఏకదశి పోటీలో పడేశారు ఎందుకంటే సంప్రదాయానికి భిన్నంగా కొంచెం అధికంగా పోయి చెప్పారు కదా అందుకని ఏకదేశి అని అంటారు అదంతా కూడా ఇప్పుడు మనకు పండిత్ పీతాంబర్జీ వారు స్పష్టం చేస్తాడు మహావాక్యసే సర్వకు అపరోక్షి జ్ఞాన పరోక్ష నహివత మహావాక్యం చేత అపరోక్ష జ్ఞానమే అయితే పరోక్ష జ్ఞానం ఎన్నటికీ కాదు అని శ్రీ సాధు నిశ్చల్దా స్వామిజీ వారు చెప్పారు ఇక్కడ శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు వ్యవస్థ చేస్తున్నాడు చూడండి సిద్ధాంతకే ఏ కు ఆశ్రయ కర్ స్వతంత్ర అధిక ఆర్థిక నిరూపణ జన్యాదశీ ఆది వేదాంతకే ప్రకరణ గంధ ఆచార్య వేక దేశీ కహే హర్త ప్రపంచ అనుసారి నీ అయితే సిద్ధాంతంలో ఏక దేశాన్ని ఆశ్రయించి అంటే ఒకనొక విషయం నందు ఇప్పుడు ఇక్కడ వేదాంత వాక్యాలు శ్రవణం చేసినటువంటి ప్రతి పురుషునికి అపరోక్ష జ్ఞానమే అవుతుంది అని సంప్రదాయాలు చెప్పారు ఈ విషయాన్ని మాత్రం అంటే మిగతా విషయాల లోపల చర్చ చేయలే సంప్రదాయాలు ఎట్లా వీళ్ళు కూడా అట్లే చెప్పారు కానీ వీళ్ళు ఈ విషయాన్ని తీసుకొని కొంచెం అధికంగా చింతన చేసి చెప్పారు అధికారతాన్ని తీసి చెప్పారు ఎవరు అని అంటే వేదాంత పంచదర్శికారైనటువంటి శ్రీ విద్యారణ్య గురుదేవులు ఆది శబ్దం చేత నేష్కర్మ సిద్ధికారైనటువంటి శ్రీ సురేశ్వరాచార్యులు మరి ధర్మరాజా ధ్వరేంద్రులు ఇత్యాదులు వీళ్ళందరూ ఏవైతే వేదాంత పంచదర్శి నేష్కర్మ సిద్ధి వేదాంత పరిభాష అనేటువంటి ఇవన్నీ గ్రంథాలు రాశారు కదా ఇవన్నీ ప్రకరణ గ్రంథాలు వీటిని రాసినటువంటి ఆచార్యులు విద్యారణ్య గురుదేవులు సురేశ్వరాచార్యులు ధర్మరాజా ధ్వరేంద్రులు వీళ్ళందరినీ కూడా ఏమన్నారు ఇహ ఏకదేశియ వీళ్ళందరికీ ఏకదేశి అని పేరు పెట్టారు అయితే భర్త అనేటువంటి ఒక మహాత్ముడు భర్త ఒక మహాత్ముడు ఆయన దృష్టితో ఏకదేశి కాదు అని అన్నట్టుగా పండిత్ పీతాంబర్జీ చెప్పారు అయితే వీళ్లకు ఏకదేశి అని పేరు పెట్టారు మరి వేదాంత సాంప్రదాయకులు ఎవరు వేదంత సంప్రదాయానికి భిన్నంగా పోయి అధికంగా చెప్తే ఏకదేశం అన్నారు కదా మరి వేదంత సంప్రదాయపులు ఎవరు అని అంటే కేవలం మహావాక్యతే అపరుక్ష జ్ఞానకా వాది కహే కహనే వాళ్ళు సిద్ధాంతి తాకే మాతమే అన్నాడు కేవల వాక్యతే ఉన్నది కదా కేవల మహావాక్యతే మీరు మహా అనే శబ్దం రాసుకోండి అక్కడ నలభై మహావాక్యతే అపరుక్ష జ్ఞానక మహావాక్యం చేత అపరోక్షానమే కలుగుతుంది అని చెప్పేటువంటి వాళ్ళు సంప్రదాయకులు వీళ్ళు సిద్ధాంతి అనబడతారు సిద్ధాంతి మతం అభిప్రాయం మతం అంటే అభిప్రాయం సిద్ధాంతి యొక్క అభిప్రాయానుసారంగా మహావాక్యం చేత అపరోక్షానం తప్పకుండా అవుతుంది అని చెప్పబడింది ఇక ఏకదేశం మాత్రం అట్లా కాదు మహావాక్యము అపరోక్ష జ్ఞానాన్ని బోధిస్తుంది అయితే మేము ఒప్పుకుంటాము కానీ కేవలం మహావాక్యం సాక్షాత్ అపరుక్ష జ్ఞానాన్ని బోధించదు శ్రవణాదుల ద్వారా అపరుక్ష జ్ఞానాన్ని కలిగజేస్తుంది అని ఏకదీశ అంటాడు ఇంత పూర్వం చెప్పుకున్నాం కదా మనం శ్రవణం ద్వారా ప్రమాణగత సమస్య నివృత్తి అవుతుంది ద్వారా ప్రమేయగత సమస్య నివృత్తమవుతుంది మరియు నిధిధ్యాసనం ద్వారా విపరీత భావన నివృత్తమవుతుంది ఇవి దూషాలు జ్ఞానానికి ప్రతిబంధకాలు ఈ ప్రతిబంధక నివృత్తి ద్వారా మహావాక్యము ఏమవుతుంది జ్ఞానాన్ని కలిగజేస్తుంది జ్ఞానానికి సాధనం అవుతుంది అని ఏకదేశి చెప్తారనమాట ఇందులో వాద వివాదం ఉన్నది ఇప్పుడు ఇరవై అంకులో చెప్పబడుతుంది వేదాంతికే ఏకాదశిక మత్ ఇరవై నంబరు అయితే వేదాంతం ఏకదశి ఇప్పుడు చెప్పుకున్నామే విద్యారాయణ స్వామి మొదలగు వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ఏమిటి మహావాక్య విషయంలో సాంప్రదాయకులు వేదాంతులు వాక్యం చేత అపరోక్షానం కలుగుతుంది అని చెప్పేశారు ఏకదేశి ఏం చెప్తాడు అది చెప్తున్నాడు కేవల వాక్యసే పరోక్ష జ్ఞానం అని చెప్తున్నారు ఏకదేశి ఏకదేశిక ఏ మత హే ఏకదేశ మతము ఇది ఉన్నది విద్యారాయణ గురజీవులు సురేశ్వరాచార్య మొదలగవ శ్రవణ మనన నిసన సహిత మహావాక్యతే అపరోక్షానం ఉవ్యహే విజయరణ సమయం ఏమంటాడంటే కేవలం మహావాక్యం చేత అపరుక్ష జ్ఞానం కలగదు మరేమనగా శ్రవణ మనన నిధుధ్యాసన సహిత అంటే ఈ శ్రవణ మన నిధిధ్యాసనాలకే విచారము అని పర్యాయశబ్దంగా చెప్పుకోవచ్చు అంటే విచార సహిత మహావాక్యం లేదా శ్రవణ మనన యొక్క సహిత వాటితో కూడినటువంటి మహావాక్యము అపరుక్ష జ్ఞానానికి హెచ్చింది కేవల మహా కేవల వాక్యతే పరోక్ష జ్ఞానం ఓవే అపరోక్ష జ్ఞానం నై కేవల మహావాక్యమే ఉంది సప్తమశాది మహావాక్యాలే ఉన్నాయి కేవల వాక్యాన్ని శ్రవణం చేసినంత మాత్రాన అక్కడ అపరోక్ష జ్ఞానం కలగదు పరోక్ష జ్ఞానమే అవుతుంది ఆ శ్రవణం చేసిన తర్వాత మనను నిరుద్యాసన చేస్తే అప్పుడు అపరోక్ష జ్ఞానం కలుగుతుంది అని ఏకదేశం మతం జో కేవల వాక్యతే హి అపరోక్షానం ఓవే ఒకవేళ కేవలం మహావాక్యం చేతనే అపరుక్ష జ్ఞానం కలుగుతుంది అని చెప్పినట్లయితే శ్రవణ మన నిధిధ్యాసన వ్యర్థు హోదేంగే శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసవ్య అని అంటూ ఏదైతే విచారం చెప్పిందో శ్రవణాధులు తప్పకుండా చెయ్యాలి శ్రోతవ్య తవ్యప్రత్యయం పెట్టింది తవ్య ప్రత్యయం ఎక్కడైతే పెట్టిందో అక్కడ కర్తవ్యాన్ని బోధిస్తుంది చేయదగింది శ్రవణం చేయదగింది మననం చేయదగింది నిధి ధ్యాసనం చేయదగింది అని ఈ విధంగా కర్తవ్యాన్ని సూచించింది మరి కర్తవ్య బోధక శ్రవణాది శాస్త్రం ఉందో క్రోతవ్యం మంతవ్యం శాస్త్రము వ్యర్థం అయిపోతుంది కేవల వాక్యం వింటే సరిపోతుంది మరి శ్రవణాదు ఎందుకు చేయాలిగా మహావాక్యాన్ని విన్నాడు గురుముఖం ద్వారా విన్నంత మాత్రం చేత అపరుక్ష జ్ఞానం కలిగింది సిద్ధాంతానుసారంగా సంప్రదాయానుసారంగా మరి అలాంటప్పుడు ఇక శ్రవణాదులు ఎందుకు చేయాలి ఎవరి కోసం చేయాలి ఎందుకు చేయాలి అని ఈ విధంగా ప్రశ్న ఏర్పడుతుంది అంటే శ్రవణాధులు వ్యర్థము అనే అభిప్రాయము ఉంటుంది అక్కడ కాబట్టి శ్రవణాదులు వ్యర్థమైపోతాయి కేవలం వాక్యం చేత అపరుక్ష జ్ఞానం కలిగితే అప్పుడు మధ్యస్థి అంటున్నాడు ఏమనంటే ఎద్యపి సిద్ధాంతం మతమే కేవల వాక్యత అపరోక్ష జ్ఞానం ఓవెహే సిద్ధాంతరీత్యా సంప్రదాయానుసారంగా కేవల మహావాక్యం చేత అపరోక్షానం కలుగుతుంది మరి శ్రవణాదుల యొక్క ప్రయోజనం ఏమిటి అంటే శ్రవణాది కనితే అసంభావన విపరీత భావన కన్నాసు ఓవెహే చేత ఏమవుతుంది అసంభావన విపరీత భావన అనేటువంటి జ్ఞాన ప్రతిబంధక రూప దోషాల యొక్క నివృత్తి అవుతుంది లేకపోతే శ్రవణాదికి వ్యర్థనహి శ్రవణాదులు కూడా వ్యర్థం కాదు మహావాక్యం చేత అపరుక్ష జ్ఞానం కలుగుతుంది అనుట ఉచితమే శ్రవణాదులకు కూడా వ్యర్థత అనేటువంటి దోషము రాదు అని విధంగా మధ్యస్థి అంతే తథాపి అయినా కూడా జావస్తువుకు అపరుక్ష జ్ఞానం హోవే తాకే విసి అసంభావన విపరీత భావన కాహుకుబీ హో వినహి అయ్యా ఏ వస్తువుకు సంబంధించినటువంటి అపరోక్ష జ్ఞానం కలుగుతుందో ఆ వస్తువుకు సంబంధించినటువంటి అసంభావన కానీ విపరీత భావన కానీ ఉంటుందా ఇప్పుడు ఎదురుగా ఒక ఘటం ఉంది అయం ఘట అనేటువంటి జ్ఞానం కలిగింది కలిగిన తర్వాత ఇప్పుడు ఆ ఘటానికి సంబంధించిన సంశయం కానీ విపరీత భావన కానీ ఉంటుందా ఉండదు కదా మరి మహావాక్యం చేత ఎప్పుడైతే అపరోక్ష జ్ఞానం కలుగుతుందో అపరోక్ష జ్ఞానం కలిగిందంటే సంశయ విపరీత భావనలు ఉండవు అందువల్ల మహావాక్యం చేత అపరోక్షానం కలగదు శ్రవణాదులు చేస్తే అపరోక్ష జ్ఞానం కలుగుతుంది అందుకని విచార సహిత మహావాక్యం అపరోక్ష జ్ఞానానికి హేతువు కేవలం మహావాక్యం కాదు అని ఏకదీశ అంటున్నాడు జా వస్తువుకి అపరోక్ష జ్ఞానం హోవే తాకే విషయ అసంభావన విపరీత భావన కాహుకీ ఓవే నయి అయితే केवल वाक्य अपरो ज्ञावादी के सिद्धा तत्वशी आदि वाक्य अपरो ज्ञान, ज्ञान हु विपरीत भावना संभवे नही कदा केवल वाक्यता अपरोक्ष ज्ञान कल अच्छे ये संप्रदाय सिद्धांत उपरोक्ष ज्ञान कल तरवा असंभावना विपरीत भावना अनेक दोषा रव अवकाश लेभव श्रवणादी साधन व्यर्थ होविंदे अंकनी श्रवण व्यास ल साधनवते शास्त्र चपब्डो अभी व्यर्थाई केवल वाक्य परोक्ष ज्ञा होनी इपड़ा शास्त्र को व्यर्थता आपत्ति राहावाक्यम चत पोक्ष ज्ञामे कल ఆ పైన శ్రవణాదులు చేస్తే అపరుక్ష జ్ఞానం కలుగుతుంది అని ఏకదేశి చెప్తున్నారు శ్రవణ మనన నిరుద్యాసనకి ఎత్తే అపరోక్ష జ్ఞానం అవే కేవల వాక్యతే పరోక్ష జ్ఞానం ఊవే శ్రవణ మరణ చేస్తే అపరుక్ష జ్ఞానం కలుగుతుంది యా మతమే శ్రవణాదికి వ్యర్థన ఏకదేశి మతానుసారంగా శ్రవణ మనన నిరుద్యాసనములు వ్యర్థములు కావు శ్రోతవ్యం మంతవ్యం నిరుద్య చెప్పినటువంటి శృతి వాక్యములకు వ్యర్థత ఆపత్తి రాదు ఎవరి మత అనుసారంగా ఏక దేశ మతానుసారంగా కేవలం మహావాక్యం చేస్తే పరోక్ష జ్ఞానం కలుగుతుంది శ్రవణాధులు చేస్తే అపరోక్షానం కలుగుతుంది కాబట్టి శ్రవణాధులు వ్యర్థము కావు అని ఏ బహుతు గ్రంథకారు మతే అంట ఈ విధంగా చెప్పడమే చాలా మంది గ్రంథకర్తలకు ఇష్టముంది అంటాడు తథాపి ఏ మత సమీచే అని సాధు నిచ్చలద స్వామి అంటున్నాడు ఇది చాలా మంది గ్రంథకర్తల అభిప్రాయం ఉంది ఏమన్నానంటే కేవల వాక్యం చేత పరోక్ష జ్ఞానం కలుగుతుంది శ్రవణనాదులు చేస్తే అప్రోక్ష జ్ఞానం కలుగుతుంది అనే విషయం చాలా మంది గ్రంథకర్తలకు అభిప్రేతమై ఉంది అందరికి ఇష్టం ఉంది అయినా కూడా మహావాక్యం చేత అపరోక్ష జ్ఞానమే కలుగుతుంది అని సాధు నిచ్చలద స్వామి జీ సంప్రదాయానుసారంగా చెప్తూ ఉన్నాడు ఇప్పుడు టిప్పణు చూడండి నలభై నాలుగవ మంద బోధ వాళ్ళకు శ్రవణాదిక సాధన విసి ఆలస్య మతుహోవే మందు ప్రజ్ఞులు ఉంటారు కదా ముముక్షువులు వాళ్లకు శ్రవణాదులయందు ఆలస్యము అంటే సోమర్తనము లేదా ఉపేక్షా బుద్ధి కలగకూడదు అనేటువంటి అభిప్రాయం చేత ఏ ప్రకారక సంక్షేప శారీరక భిన్న బహుత ప్రకరణ గ్రంథానికే కర్త వంక మత హెడ్ సంక్షేప శారీరకారీ సర్వజ్ఞాత్వ మునింద్రుల వారు అయితే అతడు సంప్రదాయ సిద్ధాంతి అనబడతారు అతనికంటే భిన్నమైనటువంటి వాళ్ళందరూ కూడా ఏకదేశి అనబడతారు అయితే ఏకదేశి మతానుసారంగా తాత్పర్యమైంది అని అంటే శ్రవణాదులు ఏవైతే చెప్పబడ్డాయో శాస్త్రంలో వాటిని మందప్రజ్ఞుడైనటువంటి ముముక్షలు ఉపేక్ష చేయకూడదు వాటి పట్ల సోమర్తనం ఆలస్యము చేయకూడదు అనే అభిప్రాయం చేత శ్రవణనాథులు చేస్తే మహావాక్యం చేత అపరుక్ష జ్ఞానం కలుగుతుంది అని చెప్పారు అని ఇట్లా పండిత్ పీతాంబర్జీ ఏకదేశ మత అనుసరి అయినటువంటి అభిప్రాయాన్ని ప్రకటన చేశారు ఇక సర్వజ్ఞాత్వము నిధుల వారం శ్రవణనాథుల అవసరం లేదు మహావాక్యం చేత అపరుక్ష జ్ఞానం కలుగుతుంది కలిగి తీరుతుంది अरे नल्ब ऐद टिपन चपा दृढ़वा कर्तव्य बुद्धि का उद्भव मतुवे केवल महावाक्यपुरक्ष सिद्धांत के सर्वज्ञ तम इतर सांप्रदायक वेदांतारे ఎవరికైతే దృఢ అపరోక్ష జ్ఞానం కలిగిందో వారికి పునః శ్రవణాదుల్లో ప్రవృత్వం కాకూడదు ఎందుకు అపరోక్ష జ్ఞానం చేత అజ్ఞానం నష్టమవుతుంది అజ్ఞానం నష్టమైతే మోక్షం కలుగుతుంది మరి ఇక ఎప్పుడైతే అపరోక్ష జ్ఞానం కలిగిందో అప్పుడు మళ్ళీ శ్రవణం మననం నీరు ధ్యానం చేసుకుంటూ సమయాన్ని వ్యర్థగుచ్చేది ఏమవసరం అందుకని ఎవరికైతే దృఢ బోధ అయ్యిందో దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం కలిగిందో వాళ్ళు వృథాగా కాలయాపన చేయకూడదు శ్రవణాధుల్లో ప్రవృత్తులు కాకూడదు శ్రవణాధుల ఎందు కర్తవ్య బుద్ధి ఉత్పన్నం కాకూడదు అనే అభిప్రాయం చేత ఈ సిద్ధాంతి వేదాంత అనుసారంగా సంప్రదాయానుసారంగా ఆచార్యులు చెప్పారు ఎవరు సర్వజ్ఞ మొదలైనటువంటి వాళ్ళు ఇది సంప్రదాయం అనుసరించినటువంటి ఆచార్యుల యొక్క అభిప్రాయాన్ని చెప్పాడు పండిత్ ఒకసారి దృఢ పురుష బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత మళ్ళా శ్రవణాదులు ఎందుకు చేయాలి సాక్షాత్కరైంది శృణ్వంతు అజ్ఞాన తత్వస్తే జానం కస్మాత్ శృణోమ్యహం ఆ మన్యంతే సంశయాపన్నా కిమన్యహం అసంశయ అని వేదాంత పంచదశులు గురుదేవులు చెప్తారు శృణ్వంతు అజ్ఞాన తత్వాహ అజ్ఞానం ఎవరికైతే ఉందో వాళ్ళు శ్రవణం చెయ్యని జానన్ కస్మాత్ శృణోమ్యహం నాకు అప్రోక్ష జ్ఞానం అయ్యింది నాకు తెలిసిపోయింది అహం బ్రహ్మాస్మి బ్రహ్మ వా అహమాస్మి అని నాకు దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం కలిగింది కలిగిన తర్వాత మళ్ళీ ఇంకా నేను శ్రవణం చేసుకుంటూ కాలయాపన ఎందుకు చేయాలి అని ముక్త పురుషుని యొక్క అనుభవాన్ని చెప్తూ అక్కడ శ్రవణాదులు చేయాల్సిన అవసరం లేదన్నాడు అక్కడ అందుకని ఎప్పుడైతే దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం మహావాక్యం చేత అవుతుందో అప్పుడు శ్రవణాలు చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ శ్రవణాదులు ఎందు కర్తవ్య బుద్ధి చేత ఈ దృఢబోధ కలిగినటువంటి పురుషుడు ప్రవృత్తుడైతే సమయం వ్యర్థమే కదా అలా ఏదైనా ప్రయోజనం అనుదిశ నమందు ప్రవర్తతే ప్రయోజనం యొక్క అపేక్ష లేకుండా మందప్రజ్ఞుడు కూడా ఏ కార్యం ప్రవృత్తుడు కాదు మరి ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మరణ జ్ఞానం కలిగిందో కార్యసిద్ధి అయ్యిందో కార్యసిద్ధి అయిన తర్వాత మళ్ళీ సాధనలను పట్టుకొని మళ్ళీ అట్లే ఉంటాడా ఏమి సాధ్యం పట్టుబడిన తర్వాత సాధనాన్ని వదిలిపెడతాడు ఎప్పటికే దృఢ అపరోక్ష బోధ అయ్యిందో అప్పుడు ఇంకా శ్రవణాదుల యొక్క అపేక్ష లేదు ఒకవేళ శ్రవణాదులు అయ్యేందు కర్తవ్య బుద్ధి చేత ప్రవృత్తుడైతే ఈ దృఢ బోధ కలిగినటువంటి పురుషుడు కాలయాపన తప్ప ఇంకా వేరే ప్రయోజనం ఉండదు అక్కడ అందువల్ల ఈ అభిప్రాయం చేత సంప్రదాయకులు చెప్పారు అని పండిత్ పీతాంబర్జీ వారు వ్యవస్థ చేశారు అంటే ఏకదేశీ అనుసారంగా అభిప్రాయం ఏమిటి సంప్రదాయానుసారంగా మహావాక్యం చేత అపరుక్ష జ్ఞానం కలుగుతుంది అని చెప్పేదాని అభిప్రాయం ఏమిటి అనేది పండిత్ ప్రీతాంబర్జీ వారు చెప్పారు జరిగిన విషయము దానిలో ఉన్నటువంటి టిప్పన్లు కూడా పూర్తయినాయి హరి ఓం తచ్చం సహనావతు సహనోనత్ సహ వీర్యం కరవాహై తేజస్వినధితమస్ మా విద్విషావై ఓ శాంతి శాంతిశాంత